దైవ్యాయ ప్రదర్శనం క్రీయతే ఇతరలో పరివర్జనాయ ఇంటే ఇక హేతో ఇది కారణం చేత దైవ్యా ఆదానాయ దైవీ సంపదను పట్టుకోవాలి ఇతరయో పరివర్జనాయ ఆసురీ సంపదని రాక్షసీ సంపదని విడిచిపెట్టాలి మన దగ్గర ఉండి సొమ్ము ధర్మబద్ధంగా సంపాదించిందే ఉండాలి తప్ప లంచాలు పట్టి సంపాదించిన సొమ్ము మన జలా పెట్టెలో మన డబ్బు పెట్టెలో ఉండొద్దు ఎవడ తలకొట్టి తల తలమొత్తి లాక్కొచ్చిన సొమ్ము కూడా మన పెట్టెలో ఉండవద్దు అలా ఉండాలి సో మనుషుద్ధి లైక్గా మన ఈ ఉన్న సొమ్ములో మోసం చేసి లేకపోతే లంచం పట్టి ఎందుకు మనం డబ్బు పెట్టిలో పెట్టుకోవాలి పదివేలు పెట్టుకోండి లంచం పట్టి యాభై వేలు ఎదుగుపెట్టుకోవాలి ఎవరి తల ఎవరి తల కొట్టి ఇంకో పాతిక వేలు ఎదుగుపెట్టుకోవాలి పెట్లా తక్కువే పెట్టుకోవాలి ధర్మబద్ధంగా వచ్చిందే నీ సొమ్ము నీ దగ్గర ఉండాలి కాబట్టి దైవీ ప్రకృతిని గుర్తిగా మనం పట్టుకోవాలి దాన్ని వీధులు పెట్టకుండా పట్టుకొని ఇంకా మరింత మరం చేసుకోవాలి ఆసు ప్రకృతి రాక్షసి ప్రకృతులను క్రమక్రమంగా వాటిని క్షీణం ఇట్లా చేసుకోవాలి మీరు ఈ ప్రయత్నం చేస్తే రైట్ నాలెడ్జ్ ఆత్మస్వరూపం యొక్క యథార్థ జ్ఞానము మీ హృదయంలో ప్రకాశిస్తుంది ప్రకాశిస్తే ఏమిటండి లాభము అంటే చూడండి ఇప్పుడు జనులు ధనం లాంటి సంపదలు అంటే ఎందుకు పడతారు ఏదో సుఖానుభవం హ్యాపీనెస్ కోసమే కదా హ్యాపీనెస్ కోసం పడతారు ఈ హ్యాపీనెస్ మూడు హ్యాపీనెస్ వచ్చి విధము of it, a physical happiness. Physical or sensual happiness. Sensual or no? It is a sensorial encounter. Sensorial happiness. You can take the cinema to share and encounter. Manchi cinema to share and encounter. You feel good about it. You feel good. Ankhosa may be the same as you see. Feel good. That is sensorial happiness. Music when you are encountering. How nice you feel. ఇప్పుడు ఈ మ్యూజిక్ అది దాని నుంచి వచ్చేటువంటి సుఖం జరువులను చాలా గట్టిగా ప్రభావితం చేస్తూ ఉంటుంది అంతేకానే ఓర్వ టెలిఫోన్ వచ్చినప్పుడు ట్రైనింగ్ ట్రైనింగ్ ట్రైనింగ్ ట్రైనింగ్ అని మోగింది ఇప్పుడు టెలిఫోన్ అలా పోవడం ఇప్పుడు టెలిఫోన్ వచ్చినప్పుడు ఏదో ట్యూన్ ఒకటి మ్యూజిక్ ఇప్పుడు ఆ మ్యూజిక్ అనేక రకాలుగా చాలా ఇంట్రెస్టింగ్ మ్యూజిక్ కొన్ని క్యూమ్స్ ఒక అదే వ్యక్తికి మీరు నాలుగైదు సార్లు ఫోన్ చేశారనుకోండి అతని క్యూను మనకు వినపడుతూ ఉంటుంది దాన్ని బట్టి అతని స్వభావం మనకు తెలుస్తుంది అతను ఆసు స్వభావం అలవాడు వీడు అని మనకు ముందు అర్థం అవుతుంది అంటే ఒక అట్లా నాడు ఉందే స్వభావం గలవాడు అని తెలుస్తూ ఉంటుంది అలాగే వీడు రాక్షస స్వభావం రా బాబు అని కూడా ఆ క్యూ వాటెవర్ ఇటువంటి ట్యూన్స్ను విని మ్యూజిక్ను వినేసి హ్యాపీ అయిపోవాలి అని మనిషి దక్కిన ప్రయత్నం చేస్తున్నాడా లేదా దాంట్లో ట్రింగ్ ట్రింగ్ అని తీసి పారేసి ట్రింగ్ ట్రింగ్ అంటే హ్యాపీనెస్ ఏముంది సెన్స్ క్లషక ఏమీ లేదు అదేవిధంగా సినిమా పాట వచ్చిందనుకోండి సెన్స్ క్లషకం ఉంటుంది ఆ లెవెల్ దాకా అంటే టెలిఫోన్ ఎవడో మాట్లాడుతున్నాడని మనకి తెలియడానికి కూడా ఏదో ఒక సౌండ్ అని కాదు ఎనీ సౌండ్ ఓకే అని కాదు మ్యూజికల్ సౌండే ఉండాలి దాని ఖరీదు డెబ్బై ఐదు రూపాయల మీరు చేపిస్తే దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అని ఇలాగే తయారయ్యింది ఆ లెవెల్ దాకా పోయింది ఆ సెన్స్ ఫ్లెషర్స్ ఆ లెవెల్లో తయారయ్యి అలాగే ఖరీదైన వస్త్రములను ధరించుటేలా అంటే దాంట్లో జనాలు ఇంట్రెస్ట్ చేయాలనే దృష్టి ఒకటి ఉంటుంది ధరించినప్పుడు కూడా ఆ ధారణలో మీకు కొంత కంఫర్ట్ ఉంటుంది అలాగే ఖరీదైన భోజనం అది పెద్ద సమస్య ఖరీదైన భోజనం చేయాలి ఏదో భోజనం చేయడం అని కాదు లేకపోతే పుష్టికరమైన పౌష్టికాహారాన్ని మనం సరిగ్గా సైంటిఫిక్గా భోజనం చేయటము అని కాదు కేవలము ఖరీదైన భోజనమే చేయాలి కేవలం ఖరీదైన భోజనం ఖరీదైన భోజనం చేస్తే కడుపులో మన సమస్యలు వస్తాయి పడదు కదా యాసిడ్ ప్రాబ్లం వస్తుంది హోమీక్రోజోల్ ట్యాబ్లెట్లు వేసుకోవచ్చు ఏమండి తర్వాత మరి ఖరీదైన భోజనం అంటే ఆయిలీ ఫుడ్ తిన్నట్లయితే కొలెస్ట్రాల్ ప్రాబ్లం వస్తుంది ఏదో స్టాటన్ ఎవెటో స్టాటన్ ఏదో అది వేసుకోవచ్చు ఈ రకంగా మరి పరిస్థితి సమస్య వస్తుంది ఖరీదైన భోజనం చేస్తే పర్స్ డబ్బులు సమస్య వస్తుంది అంటే వాళ్ళు అంతం పుచ్చుకోవచ్చు ఇల్లు అసూ రాక్షసు అంటే బాగుంటుంది ఇది సెన్సిటివల్ హ్యాపీనెస్ ఇది హ్యాపీనెస్ రెండవది ఇమోషనల్ హ్యాపీనెస్ ఇమోషనల్ హ్యాపీనెస్ కలిసి అది ఎలా నా ఒక సెటప్ నా నేను సంతోషంగా ఉంటాను నా ఇల్లు నా కారు అది బిఎండబ్ల్యూ కారైతే నాకు బాగుంటుంది ఖరీదైన కారు నాకు ఉండాలి నా కాదు నా భార్య నా కొడుకు నా అని నా నా నా ఈ నాలో కొంత కొంత మతం కూడా నా దేవుడు నా పుణ్యము నా గోత్రము నా లంశము నా గ్రహము నా రాశి యుటో ఎవటో వీడి రాసేవి వీడి కలకాయి రాసి ఉంటే కాన్స్టేషన్ అంటే మీరు ఆకాశంలోకి చూస్తే డజన్ హాఫ్ డజన్ అర డజన్ స్టార్స్ ఉంటాయి అది అది నాది ఉంటుంది ఎలా అవుతుంది అది వీడి సంథింగ్ ఏదైనా హీస్ మిస్టింగ్ ఆర్ ఆర్ మిస్టింగ్ ఐ ఉన్నాం కాబట్టి వెళ్ళాలి నా రాశి నా గోత్రం నాన్న నా వంశం కానీ ఇవన్నీ ఇమోషనల్ హ్యాపీనెస్ అలా ఇమోషనల్గా హ్యాపీ అయిపోతూ ఉంటుంది ఇవన్నీ పెట్టు దాంట్లో వాస్తవికత ఏముండదు ఆత్మస్వరూపంలో లేవుండవు అగోత్రం ఆ వర్ణం వల్ల అలా అవుతుంది లేవుండదు కానీ అవన్నీ పెట్టినా వీళ్ళు హ్యాపీ అయిపోతూ ఉంటారు లేకపోతే హోర్ హోర్మని బోర్ హోర్మని దుఃఖించేస్తూ ఇది ఇమోషనల్ హ్యాపీనెస్ ఈ రెండు హ్యాపీనెస్లో కూడా bandha hitu you what you need is a spiritual happiness that is what you need spiritual happiness ipudu yoga chesaru ankonde you feel good adi adi happiness spiritual happiness pranaayam chesaru ankonde you feel great you feel good sala adi spiritual happiness dhyanam chesaru ankonde మెడిటేషన్ ఒక హాఫ్ అన్ అవర్లో పదిహేను నిమిషాల్లో మెడిటేషన్ చేసినాకండి యు ఫీల్ వెరీ హ్యాపీ అది స్పిరిచువల్ హ్యాపీనెస్ ఎవరికైనా ఇచ్చారనుకోండి ప్రేమతో ఇచ్చారనుకోండి ఎంతో ఆనందం కలుగుతుంది అది స్పిరిచువల్ హ్యాపీనెస్ కాబట్టి తెలిసిందనుకోండి ఏదైనా మంచి విషయం తెలిసిందంటే విద్యానందము అంటారు యోగానందము విద్యానందము ఇవన్నీ ఉన్నాయి మీకు ఏదైనా మంచి సంగతి తెలిసిందనుకోండి యు ఫీల్ హ్యాపీ వీటన్నిటినీ స్పిరిచువల్ హ్యాపీనెస్ అంటే ఫిజికల్ ఫిజికల్ ఆర్ సెన్సిటివల్ అంటే ఔటర్ మోస్ట్ ఇంద్రియములు మనస్సు ఆత్మ ఇంద్రియములు మనస్సు లెవెల్లో ఉండే హ్యాపీనెస్ని మీరు పరిస్థితి అది మిమ్మల్ని సంసారంలో బంధిస్తుంది ఆత్మస్వరూపభూతమైన ఆనందము స్పిరిచువల్ హ్యాపీనెస్ మనల్ని లిబరేట్ చేస్తుంది కాబట్టి ఆ దిశలో మన జీవితాన్ని మనం తీర్చిదిద్దాల్సిన ఆవశ్యకత ఎంతేమి గలదు కాబట్టి ఈ అధ్యాయము ప్రారంభమవుతున్నది శ్రీభగవానువాచ అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగం వ్యవస్థితి ఆనందమజ్ఞ పది లక్షణాలు చెప్ప నెంబర్ చూసి మీరు భయపడద్దు నెంబర్ చూసి మీరు భయపడద్దు అంటే అన్నీ కలిపేసి ఒకేసారి ఇప్పుడు మీరు డాక్టర్ గారి డిగ్రీకి వెళ్ళారనుకోండి నేను టమాటోలు బీరకాయ ఆకుకూరలు ఇలాంటివి తింటూ ఉండే అవన్నీ కలిపేసుకుంటూనే మేము కాదు సందర్భాన్ని బట్టి తినమని అర్థం అంతేకాని అవన్నీ కలిపేస్తూనే వాటిని ఎలా తినేస్తారు కనుక అదే ఇక్కడ పది చెప్పారు ఏమిటో మీరు కంగారు పడద్దు సందర్భాన్ని బట్టి ఆయా సందర్భాల్లో అందులో ఉపయోగపడతాయి ఓకే వాటిలో మొట్టమొదటి అభయం భయము లేకుండా ఇంకా అభయానికి సంపదలో ప్రప్రథమ స్థానాన్ని ఇచ్చారు ఎందుకంటే మీకు మిగతా లక్షణముల కంటే ఈ అభయ లక్షణాన్ని కనుక మీకు సంపాదించినట్లయితే మీకు ఆత్మస్వరూపము కరతరానంతమైపోతుంది ఇక్కడ అభయంలో ఉండాలి ఈ అభయం గురించి నేను కొంత వ్యాఖ్యానం చేస్తాను మీరు నాకు పర్మిషన్ ఇస్తే నేను వ్యాఖ్యానం చేస్తాను ఓకే ఎందుకంటే భయం ఎలా పుడుతుంది అని తెలుసుకుంటే అభయం వచ్చేస్తుంది ఇక్కడ అభయంలో పాజిటివ్గా చేసిందేమీ లేదు భయము లేకుండా నెగిటివ్ అది భయం నిరాకరణమే మీరు చేయాల్సిందే భయం ఉండకూడదు భయం ఉండకూడదని నేను అనేసి మీరు వినేస్తే అది వర్క్ అవుతుంది ఎందువల్ల కుదురుతుంది తెలుసుకుని ఆ మూలాలను మనం తోషిపించినట్లయితే అభయం దానంతట సిద్ధిస్తుంది ఇప్పుడు చూడండి భయం బయక్ నుంచి లోపల పుట్టేది రెండు రకాలు బైక్ నుంచి అది దానికి భయమనే పేరు సమాజంలో ఉంది బట్ అది భయమేనా ఒకవేళ అది భయం కాకుండా తెలివితేటలు కనుక అయినట్లయితే దాని గురించి మనం చేయాల్సింది ఏమీ లేదు ఇప్పుడు రాత్రిని నిద్రించే ముందు తలుపులు వేసుకొని కొడుకుంటాం ఎందుకని చోరుడు వస్తాడేమో అని ఇప్పుడు ఇంకీ పైన అభయం తలుపులు తీసుకొడుక్కోవాలి అయితే తలుపులు వేసి పడుకోవడము అది భయమా తెలివితేటలాది తెలివితేట అది భయం కాదు దానికి భయం అనే పరిభాష ఆంగ్గా వచ్చింది దాని భయం అన్న భయం ఇప్పుడు పరిభాషని మీరు మార్చక్కర్లేదు పరిభాష ఏదో పరిభాష ఉంటుంది బి కానీ దాని గురించి మీరేమీ చేయవచ్చలేదు అలాగే వీధి కుక్కలు ఉంటాయి ఈ మధ్య వీధి కుక్కలు ఇక్కడ తక్కువ ఆంధ్ర ప్రాంతానికి వెళ్తే వీధి కుక్కలు చాలా ఎక్కువ ఉంటాయి ఉదాహరణకి రాజమండ్రి రైల్వే స్టేషన్లో కనుక మీరు ఒక అరగంట సేపు వెయిట్ చేస్తే మీకు ఒక ముప్పై నలభై కుక్కలు ఉంటాయి ఆ పట్టాల మీద ప్లాట్ఫామ్ మీద ఇది కంప్యూట్ విత్ యో అక్కడ లిమిటెడ్ స్పేస్ ఉంటుంది జనం ఎక్కువ లిమిటెడ్ స్పేస్ ఉంటుంది వాటిలో ఈ వీధి కుక్కలు ఎవరి కంపీటింగ్ విత్ యో రైల్వే స్టేషన్ అధికారులు ఈ వీధి కుక్కలలో మనం స్టేషన్లో లేకుండా చెయ్యాలి అనే ఆలోచన వాళ్ళకి వచ్చినట్లయితే ఏమీ సూచన లేదు బహుశా వాళ్ళకు ఉండే సమస్య ఏమిటంటే వాళ్ళని స్టేషన్లో లేకుండా వాళ్ళు చేసినా మళ్ళీ బస్తీ అంతా అదే కనుక అవి బస్తీలోంచి స్టేషన్లోకి మైగ్రేట్ అయిపోతూ ఉంటాయి అక్కడ బార్డర్స్ ఏమి అలా మైగ్రేట్ కాబట్టి రాజమండ్రి స్టేషన్లో మీరు బత్కే అంటే నీధి కుక్కలు కనవడానికి అవకాశం ఇవ్వ ఎందుకంటే అది వస్తువులు కదా వాటికి ఏమో తెలియదు అది కలిసిందంటే మనం చాలా కష్టాలు పడాల్సి ఉంటుంది అలాగే ఇక్కడి నుంచి కూడా మీధి కుక్కలు ఉన్నట్లయితే చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఇక్కడ ఏమో నేను అడగను మీరు అక్కడ సర్కార్స్కి వెళ్ళి న్యూస్ పేపర్ తీసి ప్రతిరోజు ఫోటోలతో సహా ఇద్దరు ఒక్కొక్క కాటుకు గురైనారు ఒకడు పోయినాడు ఒక పిల్ల ప్రాణం విడుపుపెట్టి వెళ్ళి ఇంకొక పది మంది హాస్పిటల్లో ఉన్నారు కుక్క కాటు కాబట్టి వీధి కుక్కలు డేంజరస్ వాటిని మనమేం చేయట్లేదు కొన్ని దాన్ని మనం ఉంటాము కానీ బచికే రహన అంటే వాటిని ప్రొవోక్ చేయొద్దు డోంట్ ప్రొవోక్ దాట్ పది రోజులకు వెళ్ళవద్దు అవి వస్తుంటే మనమే తప్పుకుని మన దాన్ని మనం వెళ్ళాలి దీన్ని భయం అంటారా తెలుగు ట్యాష్ తెలుగు ట్యాష్ ఇది భయం కాదు అలాగే తెలుగు బట్టి పులి మొదలైనవి ఎక్కడైనా ఉన్నట్లయితే మనం వాటిలోకి వెళ్లకుండగా మనం దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి ఇక్కడ ఇటువంటి ఫిజికల్ ఫియర్ని మీరు పెట్టుకోవద్దు అని చెప్పట్లేదు అది కాదు ఆ భయంత ఇక్కడ ఉన్లీ తాకుండా సైకలాజికల్ ఫియర్ ఒకప్పుడు ఈ కోతులతోటి కుక్కలతోటి ఎలా వ్యవహరించాలి అనేది కూడా తెలుసుకుని ఉండడం మంచిది దానికి ఓ ప్రొసీజర్స్ ఉంటాయి వాటిని తెలుసుకుని వాటి నుంచి తమను తాము రక్షించుకోవాలి అంటే తప్ప అభయం అనే పేరుతో ముండిగా ఉన్నరా కాబట్టి ఇక్కడ ఎంతసేపటికి సైకలాజికల్ ఫియర్ గురించే మాట్లాడతారు చూడండి సైకలాజికల్ ఫియర్ అన్నది ఆ తర్వాత డిసీజ్ డిసీజ్ ఉంటుంది ఏదైనా ఈ నీళ్లు తాగినట్లయితే అవి శు శుచిగా లేవు ఆ నీళ్లు కలిసి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉన్నది అది భయం కాదు అది కూడా ఇంటెలిజెన్స్ అది ఉండాలి అలాగే ఏవో నీళ్లు ఉంటాయి ముడిఫీగా ఉంటాయి ఆ నీళ్ళలో పడి ఏదో చేయబడితే నో ఐ రోజు వల్ డూ ఇట్ అని అన్నట్లయితే దాన్ని ఇంటెలిజెన్స్ అంటారు తప్ప దాన్ని భయం అని అనుభవం అలాగే ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు వ్యాక్సిన్స్ తీసుకుంటాం ప్రివెంటివ్ వ్యాక్సిన్స్ ఫ్లూ వ్యాక్సిన్ తీసుకుంటారు ఫ్లూ ఇదే ఇది వైరస్ ఇన్ఫెక్షన్ ఉంది ఆ ఇన్ఫెక్షన్ ప్రచారంలో ఉందనుకోండి ప్రివెలెంట్గా ఉందనుకోండి వ్యాక్సిన్ తీసుకున్నట్లయితే వీళ్ళసేఫ్ కార్టీ వస్తారు దాన్ని భయం అనుకుంటుంది అదే వీళ్ళు చాలా భయం రాప్పుడే వ్యాక్సిన్ తీసుకుంటున్నాడు అనుకోండి దాన్ని భయం ఉన్నది దాన్ని ఇంటెలిజెన్స్ అనే అంట కాబట్టి ఇంటెలిజెన్స్గా బతకాల్సి ఉంది ఇక్కడ అవైధ శబ్దాన్ని కేవలము సైకలాజికల్ ఫియర్లో మాత్రమే ప్రయోగిస్తున్నారు ఇప్పుడు చచ్చిపోతానేమో అనే భయం మారాయణ భయము అది అది భయం అది సైకలాజికల్ ఫియర్ అలాంటి సైకలాజికల్ ఫియరు ఉండకూడదు అలాగే ఈ డబ్బు సరిపడదేమో ఇప్పుడు నా దగ్గర డబ్బు నాకు భవిష్యత్తుకి సరిపడదేమో అనే ఫియరు అది కూడా తప్పు తప్పు ఫియర్ ఇప్పుడు ఇంక ఇంటెలిజెన్స్ ఫిజులు పెట్టేసి యాక్షన్ ఫియర్లోకి వస్తున్నాం సైకలాజికల్ ఫియర్ సో ఏమైనా ఎంత డబ్బు ఉంటే మన శేష జీవితానికి సరిపడుతుంది ఎవడైనా క్యాల్కులేట్ చేసి చెప్పగలరా అలా ఉండదు ఆ వ్యక్తులు పరిస్థితిని బట్టి ఉంటుంది ఒకడికి లక్ష రూపాయలు ఉంటే చాలు శేష జీవితంలో అడిగిపోతుంది ఒకడికి ఇరవై లక్షలున్నా సరిపడతుంది ఇంకొకటికి మూడు కోట్లు ఉన్నా సార్దు వాడికి శేష జీవితానికి సాలదు వాడు ఇంకా అలా గెండ్లతోటి మరింత డబ్బు సంపాదిస్తూనే ఉంటారు కాబట్టి సైకలాజికల్ ఫియర్ సో ది ఈ భయం ఎలా పురుగుతుందో చెప్పమంటారా ఫండమెంటల్లీ భయం పుట్టే కాజెస్ కొన్ని ఫండమెంటల్లీ ఐ విల్ డిస్కస్ దోస్ కాజెస్ బాడీ ఐడెంటిఫికేషన్ ఈజ్ ది ఫండమెంటల్ కాజ్ ఆఫ్ ఫియర్ బాడీ ఐడెంటిఫికేషన్ దేహాన్ని ఆరోగ్యంగా తప్ప దేహంతో ఐడెంటిఫై అవ్వకూడదు అలాగే వెల్త్ తోటి సంపదలు ఈ సంపదలు నాది అని మీరు ఎప్పుడైతే ఐడెంటిఫై అవుతారో ఎక్కడెక్కడ ఐడెంటిఫికేషన్ ఉంటుందో ఆధాత్మ్యం ఇది నాది ఇది నాది ఇది నాది అని మీరు అనుకున్న ప్రతిసారి కూడా మీరు భయాన్ని సృష్టించుకుంటూ ఉంటారు కాబట్టి సైకలాజికల్గా అటాచ్మెంట్ తగ్గించుకుని విరక్తుడుగా ఉన్నాడు వైరాగ్య సంపన్నుడుగా ఉన్నట్లయితే వాడికి భయం అభయం వచ్చేస్తుంది కాబట్టి కొన్ని కోరికలు ఉంటాయి కామన్ అమనల్ నుంచి ఎక్కడైనా సరే బాడీ ఐడెంటిఫికేషన్ ఒక కాస్ట్ చెప్తాను ఇంకొక కాస్ట్ చెప్పిన భయం పుట్టడానికి అదేమిటంటే యాక్పిరేషన్స్ అంటే కామన్లు వాడికి జీవిత లక్ష్యాలు కొన్ని జీవిత లక్ష్యము దైవీ సంపదను మనం పెంపొందించుకుని ఆత్మస్వరూప సాక్షాత్కారమును పొందవలేము అని పెట్టుకోను అది కానీ వాడి జీవిత లక్ష్యం అలా ఉండదు జీవిత లక్షణం మరి జీవిత లక్ష్యం ఎలా ఉంటుందంటే నేను ఎక్కువ కాలం బతకాలి అని అవుతుంటాను ఫస్ట్ జీవిత లక్ష్యం వీడి రిచువల్ రిచువల్స్ రిచువల్స్ అన్నీ కూడా దాని చుట్టూ ఉంటాయి ఎక్కువ కాలం ఇది సోషల్ మొరాలిటీ చిన్నప్పటి నుంచి వీటికి నూరి పోస్తారు ఎక్కువ కాలం బ్రతకడము ఒక వాల్యూ ఒక విలువైనటువంటి లక్షణము ఎక్కువ కాలం బ్రతకాలి ఇప్పుడు చిన్నపిల్లల జాతకం రాయిస్తారు కదా వాళ్ళు ఆయుదాయము అనేది ఒక టాపిక్ అక్కడ ఈ ఆఖరి చేతులు చూసేవాళ్ళు కూడా ఆయుష్య రేఖ అనేది వాడికి టాపిక్ నీ ఆయుష్య రేఖ జరిగిపోతులా ఉంది అని మామూలుగా మీ హాస్యకలు అంటే నువ్వు ఎక్కువ కాలం బతుకుతావు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే జనులు ఏం చేస్తారంటే మతం పేరుతో ధర్మం పేరుతో వీడిలో ఎక్కువ కాలం బతకాలి అనేటువంటి ఒక కోరికని పెడతారు ఈ కోరిక పెట్టిన కారణంగా మనిషి భయపడుతూ బతుకుతాడు తర్వాత సెకండ్రీ ఆ కోరిక భగ్నమైన కారణంగా ఎంతో దుఃఖాన్ని అనుభవించే వాళ్ళు ఎంతమందో ఇప్పుడు ఎవరైనా పోయేదనుకోండి వీళ్ళు డిప్రెషన్లో గెలుపుతారు ఎందుకంటే పోకూడదు చచ్చిపోకూడదు అలా బతుకుతూనే ఉండదు అనేది అక్కడ ఉంటారు కాబట్టి ఇతరుల ఎక్కువ కాలం బతకాలని మనం అనుకున్నా నేను ఎక్కువ కాలం బతకాలని కాదనుకున్నా ఈ ఎక్కువ కాలం బతకడం అనే ఆస్పిరేషన్ అనే ఆకాంక్ష ఏదైతే ఉండదో ఇది భయమునకు ప్రధానమైన కారణం అంటే ఎప్పటికప్పుడు ఒకటి ఉంటా ఆల్రెడీ ఒకటి రెండు మూడు చెప్పాను మీరు మూడు రోజు నాలుగు రోజులు అడుగుతుంది ఇంకొక కారణం ఏమిటంటే సమాజంలో నాకు మంచి పేరు ఉండాలి అని వీడికి ఒక గుడ్ నేమ్ ఏంది లొకేషనా అంటారు వై గుడ్ నేమ్ వై గుడ్ నేమ్ ఇప్పుడు నేను చాలా గొప్పవాడిని అయినా మీరు అందరూ అనుక్కోవాలి ఎందుకు అనుక్కోవాలి చాలామంది అనుకుంటారు ఒక అందరిని అనుకుంటాడు పాఠం వెళ్ళండి కంటే అంతకంటే తలపోటు తెచ్చుకోవటానికి అది చక్కటి ఉపాయం ఇంకొక ఉపాయం లేదు అని పైగా నాటి సెకండ్ క్లాసు ఫస్ట్ క్లాస్ ఇంకొకళ్ళు చెప్పారు సెకండ్ క్లాస్ విని ఆ ఫస్ట్ క్లాస్ విన్నాం దట్ ఈజ్ అవర్ స్టేటింగ్ నీ నీ క్లాస్లో న్యూసెన్స్ క్లాస్ అని చెప్పాను అంటే ఐ అడ్మినిస్ట్రేట్ పాయింట్ ఆఫ్ వ్యూ అని చెప్పారు ప్రతి వాళ్ళు నా క్లాసు మెచ్చుకోవాలి నేను ఎందుకు అనుకోవాలి నాట్ నెసరీ చాలామంది చాలా పురుషంగా కూడా అంటారు ఏంటండి వాడు ఏదేదో చెప్తారు ఓ రామాలేదో కృష్ణ భారతం లేదో భాగవతం లేదు కథ ఏదో లేదు ఏదేదో తత్వం ఉంటాడు గంటాడే వెంటాడని చాలామంది చికాకు పడతారు వాళ్ళందరూ కూడా నా క్లాసు అని నేను అనుకుంటే వేరు సమయ కాబట్టి గుడ్ నేమ్ గురించి కోరిక ఉండరాదు బ్యాక్ నేమ్ వచ్చినా నాకు పర్వాలేదు అనే విధంగా అంటే తప్పు పని చేయమని కాదు లోకేషణ భయహేతువు ఇది రెండవది రెండవదో నాలుగవదు ఇక మరొక హేతు భోగములు మాకు నిరంతరముగా వస్తూ ఉండాలి డబ్బు భోగములు మాకు ఆగిపోకుండా వచ్చి డబ్బు ఆగిపోకుండా వస్తూ ఉండాలి కలిగే భోగాలన్నీ కూడా ఆగిపోకుండా కలుగుతూ ఉండాలి అని అని ఒక ఆకాంక్ష పెట్టుకుంటాడు ఇటువంటి ఆకాంక్షలు పెట్టుకోవడం వల్ల వీడు భయానికి వలనములుగా లోబడి బతుకుతూ ఉంటారు కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ఈ విశ్లేషణతో చూసినట్లయితే భయానికి చక్కటి ఉపాయం వైరాగ్యం అవుతుంది మీరు అది గమనించారో లేదో దేహముయడల తర్వాత నా బంధువులు నా పుత్రులు నా జనమి అంటూ ఈ రకంగా అటువంటి బంధువు బాంధవ్యముల సంపదలయ్యలా భోగముల చక్కటి విరక్తి కనుక ఉన్నట్లయితే వాడికి భయం అనేది ఉండదు కాబట్టి భయం యొక్క ఒక లక్షణము ఆయుధముగా అయితే అప్పుడే అప్పుడే మీకు గీత ప్రారంభంలోనే ఒక చక్కటి వర్ణన ఉన్నది పదకొండు అక్షౌహిణీల సేన కౌరవులది ఉన్నది ఏడు అక్షౌహిణీలు పాండవులది ఉన్నది పదకొండు అక్షౌహిణీల సేనలో ఉండే సైనికులు శంఖాలని దుంగూహులను భైరీలను నగారాలను వాళ్ళు భోగించడం మొదలుపెట్టారు కానీ వాళ్ళు చేసిన ధ్వనికి కౌ పాండవ సైన్యం వాళ్ళు భయపడలేదు కానీ పాండవ సైన్యంలో శంఖాలను దుందుహులను వీళ్ళు మోదించడం మొదలుపెట్టారు వీళ్ళు చేసినటువంటి ధ్వనికి పా కౌరవ సైన్యం భయపడింది అని ఉంటుంది వర్ణన అక్కడ వీళ్ళు వాళ్ళు మోగిస్తున్నారని వర్ణిస్తారు కానీ భయపడడం దగ్గరికి వచ్చేప్పటికీ కౌరవ సైన్యం చేసేటువంటి సింహనాదాలకి ధ్వనులకి పాండవ సైన్యం భయపడదు కానీ పాండవ సైన్యం చేసే సింహనాదాలకి ధ్వనులకి కౌరవ సైన్యం చాలా భయపడుతుంది కారణమేమి కారణం ఏంటంటే కౌరవ సైన్యంలో ఉండే ప్రతివాడికి తెలుసు మనం అధర్మానికి కొమ్ము కాస్తున్నాము అని మన పక్షాన ధర్మము లేదు అని ప్రతివాడికి తెలుసు పాండవ సైన్యం వాళ్ళకి తెలుసు మనం ధర్మరాజు పక్షాన ఉన్నాము కాబట్టి మన సంఖ్యతత్వం అయినా మొత్తం మీద ఓవరాల్గా క్యాల్కులేట్ చేసుకుంటే మన శక్తి తక్కువైనా కూడా మనకి భయపడాల్సిన అవసరం లేదు ధర్మం మనల్ని రక్షిస్తుంది అనే ధైర్యం వరకు కాబట్టి ధర్మము రెక్సెస్ అధర్మం ధర్మము బలహీనునికి కూడా ధైర్యాన్ని ఇస్తుంది తప్ప ధైర్యాన్ని ఇస్తుంది బలహీనునికి కూడా అధర్మము బలవంతునికి కూడా భయమును కలిగించును ఇప్పుడు బ్లాక్ మనీ లా అని ఫాస్ట్ చేశారు పార్లమెంట్ లా దానికి మీరు నేను ఎందుకు భయపడతాను మన దగ్గర బ్లాక్ మనీ ఉంటే కానీ భయపడాల్సింది బ్లాక్ మనీ ఉన్న వాళ్ళందరూ కానీ కాబట్టి అన్యాయం కనుక మీరు చేస్తుంటే మీరు మీకు భయం తప్పదు ఆ అన్యాయం నుండి మీకు భయం పొందుతుంది కాబట్టి మనం చూసుకోవాలి మన జీవితంలో మనము తెలిసి కానీ తెలిసే ఉంటుంది అయితే మా ఇంట్లో ఫోకస్ పెట్టకపోవడం చేత లేకపోతే ఒక రకమైన మానసిక బలహీనత వలన మనం ఎవరికైనా అన్యాయం చేస్తున్నామా మనం అధర్మం చేసుకున్నామా అని అధర్మం కనుక చేసుకున్నట్లయితే మన మనస్సు బలహీనమైపోతుంది బలహీనమైపోయి భయం పుట్టుకొచ్చేస్తూ ఉంటుంది చాలా గంభీరంగా ఉన్నప్పటికీ లోపల భయం పుడుతూనే ఉంటుంది కాబట్టి అధర్మము అన్యాయము అనేది చాలా భయహేతువులలో గట్టిగా లెక్కించదు కనుక జీవితంలో ఎందుకు అధర్మలు ఎందుకు చేయాలి ధర్మంగా బ్రతికితే పోలేదా కొంత నష్టం వస్తుంది కానివ్వండి కానివ్వండి కొంత నష్టం వస్తే కానివ్వండి ఈ నష్టము ఈ లాభము రెండు కూడా ఈ విత్యా ప్రపంచం ఇంకా ఏది నిలబడిదేమి లేదు నష్టము గాలిలో కలిసిపోతుంది లాభము గాలిలో కలిసిపోతుంది అధర్మం మనం ఎందుకు చేయాలి అన్యాయం మనం మామూలుగా లోకంలో మన సమాజంలో ఒక లక్షణం కనబడుతుంది మన సమాజం అంటే మనం కనబడుతోంది కాబట్టి అలా అన్నాను మేబీ ఇన్ ఏ సెన్స్ లేదా యూరోపియన్ అండ్ అదర్ సొసైటీస్ ఇన్ సర్ట్ రెస్పెక్ట్స్ మన సొసైటీ కంటే బెటర్ ఆకున్నమాట కూడా వాస్తవమే లైక్ కరప్షన్ ఇంజప్స్ తీసుకుంటే మనము వీళ్ళు నాటం లే మనం ఎక్కడో అడుగును పడుకుంటాం చూడండి మన సమాజంలో ఒక లోకంలో ఒక ప్రఖ్యాతమైన మాట చెప్తారు బిజినెస్ చేస్తున్నాడు అనుకోండి బిజినెస్ చేసేటప్పుడు ఏమైనా సత్యం పలికితే బిజినెస్ చేయడం కుదరదండి అంటారు ఎంతో కొంత తప్పు చేస్తే కానీ బిజినెస్ నడవదండి అంటారు దీన్ని ఈ ఆస్ట్ర ఈ లక్షణాన్ని పెద్ద అశుద్ధిగా వర్ణించిన పెద్ద అశుద్ధి సత్వ సంశుద్ధి దగ్గర చెప్పుకోవాల్సిన మాటది అంటే ఏంటి మీరు అధర్మాన్ని అన్యాయాన్ని ఆచరిస్తూ అది ఆవశ్యకమనే భావన కనుక మీ మనస్సులో ఏర్పడిందంటే యు ఆర్ యు ఆర్ ఇండి ప్రభు అలా కాకుండా అధర్మము అన్యాయము మన వల్ల అయినది అవుతోంది అని దాన్ని ఆబ్జెక్టివ్గా దర్శించగలిగితే ఈ మేకైన అసర్ట్తో గట్టి అసలు దాని నుంచి బయటపడే ప్రయత్నం మనం చేయగలుగుతాం దాన్ని జస్టిఫై చేసుకుంటే లేదు దాని నుంచి బయటపడలేదు కాబట్టి అధర్మము అన్యాయము అనేది మన జీవితంలో ఉండకుండా చూసుకోవాలి తర్వాత అసలు భయం ఎందుకో కలుగుతుందని ఒక చర్చ చేసి మహాత్ములు ఏమన్నారంటే ఇప్పుడు వరద వరద నీరు ప్రవహిస్తోంది నదిలో కానీ కాలంలో కానీ ఉప్పు ప్రవహిస్తోంది వరద నీరు మునిగిపోతానేమోననే భయం ఎవరికి వేస్తుంది గట్టి మీద ఎందుకు వేస్తుంది గట్టి ఉత్సాహంతో ఉత్సుకతో ఉత్కంఠతో ఆదు జాగ్రత్తగా చూస్తూ ఫోటోలు తీసుకుంటూ ఉంటాడు మునిగిపోతానేమోననే భయం ఎవరికి ఆ నేలలో నేలలో జంప్ చేసిన వాడికి మునిగిపోతానేమోననే భయం వస్తుంది స్టాక్ మార్కెట్లో నేను నష్టపోతానేమోననే భయం ఎవరుకుంటుంది ఇన్వెస్ట్ చేసిన వాడుకుంటుంది ఫిక్స్డ్ డిపాజిట్ గవర్నమెంట్ ఫిక్స్డ్ డిపాజిట్ ఎంత వస్తే అంతతో సంతోషపడే వాడికి స్టాక్ మార్కెట్లో నేను మునిగిపోతానేమోననే భయం ఉంది కాబట్టి వ్యాపారంలో నేను నష్టపోతానేమోననే భయం ఎవరుకుంటుంది వ్యాపారం చేసేస్తూ ఇంత డబ్బు ఎక్కువ సంపాదించాలనే ఆశ కలవాడుకుంటుంది ఆశ లేనిదే భయానికి తాము లేదు అసలు కాబట్టి మీరు ఆవశ్యకమైన దానికంటే ఎక్కువగా సంసారంలోకి జంపు చేసేసి సంసారంలో సంసారులుగా లోక వ్యవహారాలు కూడా గట్టిగా నడిపిస్తూ భోగాల వెంబడి ధనము వెంబడి పరుగులు మీరు తీస్తూ ఉన్నట్లయితే వరదలో కొట్టుకుపోయి వాడికి నింగిపోతానేమో అనే భయం వాడికి భయం ఉండి తీరుతుంది సంసారికి భయం ఉండి తీరుతుంది అయితే మనం ఏం చేయాలంటారు సంసారం నుంచి ఉపసంహారం చేయాలి అవును చేయాలి మరి భగవద్గీత అంతే అదే కదా పదహారో ధ్యానం దగ్గరకు వచ్చేసాం కూడా భగవద్గీత వస్తాం కాబట్టి సంసారంలోకి అలాగా వెళ్ళిపోకూడదు సపోజ్ ఎలక్షన్లో పోటీ చేశారనుకోండి ఎలక్షన్లో పోటీ చేస్తే అని ఉంటుంది ఓడిపోతాడో అనే భయం ఉంటుంది తీరా నెగ్గిన తర్వాత ఈ పెట్టిన ఖర్చు అంతా వాపసు వస్తుందో రాదు అనే భయం ఉంటుంది అంతా భయమే అంతా భయం కాబట్టి ఒక్కటే దృష్టాంతం వరద నీటిలో మునిగిపోతారనే భయం ఎవరికి ఉంటుంది అదే దృష్టాంతం గట్టు మీద ఉన్నవాడికి ఏ భయమూ ఉండదు మీరు సంసారంలో కొట్టుకుపోమని మీకు ఎవరికి చెప్పాడు సంసారానికి గట్టు మీద ఉండమనే సలహా సాక్షిగా ఉండమన్నారు తప్ప కర్తృత్వ భౌక్తృత్వాలని మెత్తిమీద వేసుకుని సంసారంలో అలాగే కుటుంబంలో మీకు ఎవడు చెప్పాడు సలహా తప్పదు కాబట్టి ఇది ఒక భయ హేతు అని గుర్తించలేము ఇంకెలాగే భయాన్ని గురించి చెప్తూ ఉంటే ఎంతైనా చెప్పచ్చు అయితే ప్రధానమైన విషయాల్ని కొన్నింటినీ అనుకోవడం తప్పదు శంకర్లు ఏమన్నారు ఆయన ఏమో ఉండలేదు అభయం అధీరుత ధీరు కింద ఉండద్ద అధీరుత ఆయన ఆయన చెప్పి ఆయన చేసి వ్యాఖ్యాన వివాహం చేశారు భయం లేకుండుట అని శ్రీకృష్ణుడు అంటే నువ్వు ధీరు అంటే ధీరు అంటే బెదురు బెదురు కొడు అలా అంటారు బెదురు అలా బెదురు అనే బెదిరిపోయే లక్షణము గలవాడు బెదురు బెరుకు బెరుకు ల లక్షణము గలవాడు నువ్వు అలా ఉండవద్దు అని పెన్సనా పెన్షన్కి అప్లై చేశారే అభిత బెరుకు స్వభావము వద్దు భయ స్వభావాన్ని నువ్వు ఉంచుకోవద్దు అసలు భయ స్వభావం ఎలా పడుతుంది అయ్యే ఇద్దరిదాకా చెప్పింది అదేగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఎన్నెన్నో చెప్పాను కారణాలు భయహేతువు వీటన్నిటికంటే కూడా మౌలికమైన కారణము మరొకటి కలదు వీరుత్వానికి ఒక మౌలికమైన కారణము కలదు అదేవి కంటే మోస్ట్ ఫండమెంటల్ అండ్ హైలీ ఫిలసాఫికల్ విషన్ భయాన్ని గురించి అదేవిటంటే ద్వితీయాద్వై భయం భవతి ఇప్పుడు చెప్పినవన్నీ కూడా టాపికల్గా ఉంటాయి మన లోక వ్యవహారంలో మనం వ్యవహరిస్తూ ఉండే సందర్భంలో భయాలు ఎలా పడతాయని ఆ రకంగా చెప్పాను హైలీ ఫిలసాఫికల్ విషయం ఒకటి ఉన్నది అదేవిధంగా ద్వితీయ ద్వై భయం ఇది బృహదారం యొక్క వస్తుంది వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అక్కడ చిన్న కథ ఉంటుంది సృష్టికర్త ప్రజాపతి అంత లేదా హిరణ్య గర్భుడు అంత ఇది పురాణం పురాణంలో ఉన్నట్టు ఉండదు పురాణంలో త్రిమూర్తులను మొదలు పెడతారు ఆల్ దట్ ఈస్ నాట్ వ్యాలీడ్ ఇన్ ఉపనిషత్తు ఉపనిషత్తుల్లో త్రిమూర్తులు ఉండరు ఇది పురాణం ఉపనిషత్తుల్లో హిరణ్య గండు ఉంటాడు మీరు త్రిమూర్తులు అంటే వాళ్ళలో ఒకడు గొప్ప మిగిలిన ఇద్దరు కూడా వాడికి సబ్సరిగిరింటూ ఇంకా డలు అలా మొదలవుతాయి శివపురాణంలో ఓలా ఉంటుంది విష్ణు పురాణంలో ఇంకోలా ఉంటుంది శివపురాణం చూస్తే విష్ణు పురాణాన్ని చూసి మీరు రాసేయడం తెలుస్తూ నేను అడగండి నేను చెప్తాను శివపురాణం సంగతి నన్ను అడగండి అవి వీడు అడి విష్ణు పురాణాన్ని చూసి అది వీడు పేరుడి రాసేయని ఇప్పుడు సాయిబాబా సుప్రభాతాన్ని చూస్తే మీకు అది వెంకటేశ్వరం సుప్రభాతాన్ని చూసి రాసినంత తెలిదండి అలాగే సో నాట్ లైక్ దాట్ ఆల్ దాట్ ఐ డోంట్ వాంట్ ఎంటర్ ఇన్ ఆల్ దాట్ సో కమ్ టు ఉపనేశ్వర్ గోదాన సో ప్రజాపతి అంత ప్రజాపతి అని పేరు హిరణ్య గర్భుడు అని పేరు మీరు బ్రహ్మన్నాడే విష్ణువు ఇంక్లూడెడ్ ఏంటంటే శివుడు ఇంక్లూడెడ్ హిరణ్య గర్భ ఆ హిరణ్య గర్భుడు ఇంకా సృష్టి మొదలుపెట్టాలి ఇంకా సృష్టి చేయలేదు ఆయన ఆయన ఒక్కడో ఉన్నాడు ఆయన భయం వేసింది భయం వేసి భయం వేసేప్పటికీ ఆయన ఆలోచించారు నాకు భయం ఎందుకు వేసింది అని ఆలోచించాడు ఇది ఎలాగంటిదంటే మళ్ళీ దాని ఓడిస్తాం పనులు ఇంకో వృద్దు ఎలాగంటిదంటే నేను రాత్రి ఒంటి గంటకి తెలివచ్చు తెలివి వస్తే లేచాను లేచి మామూలుగా చూస్తే అక్కడ గోడ మూల దెయ్యం కనుకోండి భయం వేసింది అప్పుడు అనుకున్నా అదేవి భయం ఎలా విందుకు వేసింది అవును మరి దెయ్యం ఉంటే భయమేదా మీలో ఎవరైనా దయ్యం ఉండి భయం లేకుండా ఉండగలరా గొప్ప కబుర్లు చెప్పడం కాదు దెయ్యం ఉంటే భయం వేస్తుందా లేదా అది ఏం చేస్తున్నాయేమో కానీ నేను కొద్దిగా ఇన్వెస్టిగేట్ జాగ్రత్తగా మళ్ళీ చూసా నాకు అనిపించింది ఒకవేళ దెయ్యం ఉన్నా అది కూడా ఆత్మస్వరూపమే దీని గురించి మనం అంత కంగారు పడక్కర్లేదు అనేదో కొంత వివేకము ఉద్బుద్ధమై మళ్ళీ జాగ్రత్తగా చూస్తే ఏం లేదు ఏం లేదు మీడ దెయ్యంలో తెలిసిన మీ హెడ్లో ఒకటి బయట ఏ వేయాలో ఉండవు వేయాలంటే మీ హెడ్లోనే ఉంటాయి బయటే ఉండవు బయట మీరే దెయ్యాలు మీరందరూ దెయ్యాలి మళ్ళీ ఇంత వేరే దెయ్యాలి కాదు ఎందుకంటే ప్రాజునికి భూతములు పేరు సర్వాభూత సర్వాణిభూతాన్ని అంటే భూతం అంటే దెయ్యలే కాదు కాబట్టి ఇంకా వేరే దెయ్యాలు ఏమి మిగతా దెయ్యాలి నిద్రపోయి ఇంట్లో ఒక దెయ్యం నేను లేచి మిగతా దెయ్యాలి నిద్రపోతున్నాను సంథింగ్ లైక్ ద వాట్ ఎవర్ ది పాయింట్ ఈజ్ అక్కడ రెండవది ఏదీ లేదు దెయ్యము లేదు దెయ్యం అంటే రెండవది ఆయన నిలబో రెండవది లేదు బయట ఫ్రీ అని పడుకుని నిద్రపోయాను అంటే హిరణ్య గడు కూడా అలాగే ఆయనకి భయం వేసింది భయం వేసేప్పుడు ఈ హెట్రా భయం నేను ఇంకా ఎవరిని క్రియేట్ కూడా చేయలేదు ఏ లవణాసు క్రియేట్ చేస్తే వాడు వచ్చి నా మీద యుద్ధానికి కూర్చొని భయం వేసినా అందరూ దాన్ని అవును ఐహాన్ క్రియేటెడ్ అని బడి దెర్ ఈజ్ నో సెకండ్ ద్వితీయాద్వై భయం భవతి అని అది దాన్ని ఊర్వరంగా అట్లా ఏంటంటే ఇది ఇది గొప్ప ఫిలాసఫీ రెండవది అనే భావన మీకు కలిగిన వెంటనే మీకు భయంగా మరో ఉమ్మడి కుటుంబాలు ఉండి ఆ ఉమ్మడి కుటుంబాలు విడిపోయిన ఆ కాంటెక్స్ట్లో రిపీట్ జన్ జల్స్ జైన్ అండి జైన్ అండి జైన్ ఆ కాంటెక్స్ట్ ఎలా ఉంటుందంటే వీడు ఉమ్మడి కుటుంబంలో భాగంగా ఉంటాడు వాడికి ఎప్పుడూ కూడా నేను వీళ్ళు అనిపించదు మనము అనే అనిపిస్తుంది ఈ లోపల ఓ అమ్మాయిని పెళ్ళి వాళ్ళే చేస్తారు పెళ్ళి మీరు వీడు కావాలని అరకపోయినా వీళ్ళు మెడలు ఉంచి వాళ్ళే పిల్లలు ఓ పిల్లని ఇచ్చి పెళ్లి చేస్తారు ఆ పిల్ల కాపడానికి వస్తాం మూడు నెలల ఎప్పటికీ అంటే దోషమంతా ఆవిడ చెప్పినట్టు చేసి మీరు అనుకోదు ఉంటే ఆ ఉమ్మడి కుటుంబాల తరం కిరతం ఉన్న కథ చెప్తాను ఆవిడ అనుకుంది కిషవ నీ అన్నయ్య ఎక్కువ ఖర్చు వచ్చే ఆదాయంలో నువ్వు చాలా తక్కువ ఖర్చు కాబట్టి నీకు డబ్బులుగా ఉందా లేదా నీకు చదువు సంఖ్య లేదు వ్యవసాయం చేస్తున్నావు మీ తమ్ముడు ఏమో ఎంఎస్కే వెడగబెడుతున్నాడు మీ నాన్నేమో ప్రతీ నెలా వ్యవసాయం దింపు తీ వచ్చే డబ్బులన్నీ మనయాత్ర చేసేస్తూ ఉంటాడు దింపు తీయించేది కష్టపడి చేయించేది నువ్వు ఆ డబ్బు అంతా మనయాత్ర మీ తమ్ముడికి అని ఇలాగేమో రెండు మూడు మాత్రం చెప్తున్నారు ఒకసారి చెప్పండి అలా కొంచెం కొంచెం కొంచెం కొంచెం ఇన్స్టాల్మెంట్లో మనమంతా ఏప్పటికి వాడికి ఏమొస్తుందో తెలిసిన నేను వీళ్ళు అనే భేదబుద్ధి పుట్టుతుంది అంతకుముందు భేదబుద్ధి లేదు అంతకుముందు మనము అనే బుద్ధి ఉన్న తప్ప నేను నేను కాని ఇతరులు అనే భేదబుద్ధి ఎప్పుడైతే పుట్టిందో వాడికి భయం వేస్తుంది భయమో తెలిసిన నాకు ఆస్తిలో నాకు నష్టం వస్తుందేమో నాకు ఆస్తి పంపకాల్లో సంపద పంపకాల్లో నాకు నష్టం వస్తుందేమో భయం వేస్తుంది భయం వేసి వాడు భయం చేత ప్రేమిస్తుంది వాడు ఏమంటాడంటే నా ఆస్తి నాకు మంచి నాన్న ఆ నాన్నష్టాన ఇది సరే నీకేమి రోడ్ వచ్చిందిరా కడుపు నుండా భోజనం చేస్తున్నావు నీవు చాలి పనులు చేసుకుంటున్నావు నీకు ఇప్పుడే నీకు నీ బాధ్యత అందరితో పాటుగా సేరాగా కొంత ఉన్నావు నీకు ఇప్పుడు ఏమి రోడ్ వచ్చిందంటే నాకు అదంతా తెలియదు నాన్న నేను నా వాస్త నాట రిపీటెడ్ గైన్ అండ్ గైన్ అండి ఇన్ ఆల్ కంబైన్ ఫ్యామిలీస్ ఒక జనరేషన్ ముందు కాబట్టి ద్వితీయ భయం భక్తి నేను ఒక సైకలాజికల్ ప్రిన్సిపల్ని ఎక్స్ప్లెయిన్ చేసి ప్రయత్నం చేస్తున్నా ఆమె దిక్కి నాకే డౌటు లేకుంటే ఈ వాక్యాన్ని ఎలా వ్యాఖ్యానం చేయటమో అని చాలా కష్టం రెండవది ఉంటే భయము తప్పదు అని ఎలా వ్యాఖ్యానం చేస్తారు మీరు చేయని చూస్తాను భార్యాభర్త కలిసి పాపం ఉంటారు వాళ్ళు మన ఆదాళుంటారు నేను వాడు అని అనుకోదమ్మా నేను ఆమె అన్ని అనుకోవడం అంతవరకు ఆ తాపరం చక్కగా సాగుతూ ఉంటుంది ఎప్పుడైతే భేద బుద్ధి కలిగినదో ఇంకా తాపరము ప్రభుల్లో కొడుకు అందరూ డివోర్స్ పోతారని నా అభిప్రాయం కాదు ఏదో కలిసి ఉన్న వాళ్ళు కలిసి ఉంటారు డివోర్స్ పోయిన వాళ్ళు డైనమిక్ అదో ప్రవాహం పోతూ ఉంటుంది కానీ ఆ సందర్భాల్లోకి పోతుంది ఎలా ఉన్నా పర్వాలేదు చీచులు అనుకుంటూ కలిసి ఉన్నా అదే ఒక పద్ధతి విడిపోయి విడివిడిగా అంటే అది ఇంకో పద్ధతి వీటిలో ఈ సంసారంలో ఈ పద్ధతి సరి ఈ పద్ధతి సరి కాదని ఏమీ లేదు అంత నిత్య ఈ నిత్య ఈ నిత్య కాబట్టి దాని గురించి నేను ఎదురు చక్కగా వ్యాఖ్యానం చేయదలుచుకోలేదు నేను చెప్పదలుచుకున్నదింటే భార్యాభర్తల మధ్యన భేద బుద్ధి ద్వితీయ బుద్ధి నా యొక్క ఉంటుంది ఆవిడ యొక్క ఉంటుంది అనే రెండవ బుద్ధి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు వాడికి భయం పడుతుంటుంది భార్య అంటే భయం పుట్టుకుంటుంది భార్యకి భక్తంటే భయం వస్తుంది ద్వితీయ ఆత్మై భయం భవతి ఇక దేవుడు దేవుడి దగ్గరికి రండి నేను దేవుడు మాత్రం ఎందుకు వదిలిపెట్టేయాలి నేను అన్నిటికీ తెగించున్నాను కాబట్టి దేవుణ్ణి కూడా ఈ ద్వితీయ భయం భవతిలో వ్యాఖ్యానం చేసేస్తా దేవుడు దేవుడు మీకంటే భిన్నంగా ఉన్నట్లయితే ఆ దేవుడి వల్ల మీకు భయము తప్పదు దేవుడికి మనం మన సో సొసైటీలో దేవుడి గురించి వచ్చినటువంటి లక్ష్యు ఇవన్నీ కూడా వీటి అన్నిటిని వెనకాల ఒక మోడల్ ఒకటి ఉన్నది మీరు చూసుకోండి మీరు మీరు ఆలోచించండి పెద్దలు ఉంటే వాళ్ళందరూ గతాధిగతలో ఒక హాని అట్టుగా వాళ్ళందరూ దప్పట్లు కొట్టారని మీరు దప్పట్లు ఆ మోడల్ ఏంటంటే జమీందారీ మోడల్ పిఠాపురం జమీందారు పరమేశ్వరపురం జమీందారు లేకపోతే రాజావారు బహద్ధర్ వారు ఒక ఆయన ఉంటారు ఆయన ఎక్కడ ఉంటాడు కోతలో ఉంటాడు ఇక్కడ గద్వాల్లో ఒకటే కోటలో ఉంటాడు ఆయన దగ్గర ఆ పన్నులు వసూలు చేస్తాడు దగ్గర సంపద ఖజానా ఉంటుంది ఆయన దగ్గర సేనాధిపతి ఉంటాడు చౌక సహకర్లు ఇబ్బడి ముబ్బడిగా ఉంటారు విశాలమైనటువంటి రాష్ట్రార్థంలో కోటలో మకానికి వేస్తాడు రక్షణ అవుతుంది ఇది కాక వన్యమాగలు ఉంటా తీర్థం కీర్తిని భంచేటువంటి వన్యమాగలు ఇదంతా ప్యూడల్ సిస్టమ్స్ వన్యమాగలు అవుతారు వాళ్ళు స్తోత్రాలు చేస్తూ ఉంటారు ఆ ఆ బహద్దరు వాళ్ళకి ఒకడి మీద ప్రేమ కలుగుతుంది ఒకటి మీద ఇష్టం కలుగుతుంది ఒక కవిని చూస్తే ఆ కవి పొగుడతాడు పొగుంటే ఆయన సంతోషం కలిగి సింహ తలాతను తీసి ఇచ్చేస్తాడు అంటే బంగారు పోగు కంకణం ఒకటి లేకపోతే శాల్గా పట్టుతా లేకపోతే వంద వరహాలు ఇస్తాయి వీటి జీవితానికి సరిపడుతున్న వంద వరహాలు ఇస్తాయి ఆయన సంతోషం కలుగుతారు కోపం వస్తే తల తీసి కోట కడతాడు తల నడితే హీస్ ది జడ్జ్ అండ్ ఎగ్జిక్యూస్తున్నారు ఎవ్రీథింగ్ హీఈ్ ది ప్రాసిక్యూట్ అండ్ హీస్ ది జడ్జ్ అండ్ హీస్ ది ఎగ్జిక్యూ చూస్తున్నారు అప్పటికప్పుడు ప్రాసిక్యూట్ చేసేసి జడ్జిమెంట్ ఇచ్చేస్తారు తల తీసేయండి వాడు తల తీసిన తర్వాత మిగతా వాళ్ళకి ఎగ్జాంపుల్గా ఉంటుంది ఆ ముండా కట్టించు ఇచ్చేసి అలాగే దుక్కుంటుంది కదా రక్తం ఎట్టగట్టి వస్తుంది వెంటనే ఆ దుట్టుకి ఓ తాడు కట్టి ఆ కోట బొమ్మం దగ్గర కడితే మూడు రోజులు అంటారు కట్టారు అంటే కోట బొమ్మం ఉంటుంది అది ప్రతివాడు చూస్తూ ఉంటాడు ఆ ముఖం వద్ద రాజుగారి ఇప్పుడు దేవుణ్ణి మీరు ఆ పొజిషన్లో పెట్టి అది మౌనం దేవుడు ఎక్కడో ఉంటాడు ఓ ప్యాలెస్లో ఉంటాడు ఆయన దగ్గర ఈ రాజుగారి దగ్గర ఉన్నటువంటి సమాచారం అంతా ఉంటుంది వాళ్ళు సరిగ్గా ఆ రాజుగారికి ఈ లోకల్ వీళ్ళు అభివృద్ధి చేసినట్టుగానే దేవుడికి ప్రార్థనలు ప్రేయర్సు స్తోత్రాలు అస్తూ ఉన్నారు ఈ మోడలు ఆరంభంలో కర్మ సమయంలోనూ ఉపాసనా సమయంలోనూ ఇతిహాయోన్ ఆరంభంలో అలాగే ఉంటుంది ఇప్పుడు పదేళ్ల కుర్రాడికి ఆవకాయ అన్నం పెడతారా అన్నత రాసిందాడే ఆవకాయ అన్నం పెడతారండి ఆరంభంలో అలాగే ఉంటుంది ఆ రాజుగారిని మీరు మెప్పిస్తే మీ కోరికలు చేరుస్తాడు ఆ రాజుగారిని మీరు కోపం వస్తే మీకు అలకే తీసేస్తాడు అంతే కాబట్టి దేవుణ్ణి మీరు ఆలోచించండి దేవుణ్ణి సకామనగా మీరు ప్రార్థించి కామ్యకర్మలు చేసి కోరికలు తీర్చుకునే సందర్భంలో ఎన్నెన్నో భయాలు దానితో ఉండి ఉంటాయి మీరు గమనించారా లేదా ఇప్పుడు ఉదాహరణకి ఈ సహస్రనామాన్ని పూర్తిగా పారాయణ చేస్తే మీకు అన్ని సంపదలు కలుగును కానీ సహస్రనామం పారాయణ చేసి ఉత్తర పీఠి కనుక మీరు పారాయణ చేయకపోతే సంపదలు కూడా ఊడిపోవును దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ రిటన్ కామన ఎక్కడ ఉంటుందో కామన వెంబడే ఉంటుంది భయం చె ముండా చున్ని మున్ని అప్పుడు కలిసి మధు కైటభ మధు అంటే కామన కైటభ అంటే కా కామన అన్నది స్ట్రీట్ పాయిజం భయం అన్నది విట్టల్ పాయిజం బోతల్ పాయిజం మీరు కామనతో దేవుణ్ణి వర్షిప్ చేసినంత కాలము మీకు భయం ఉంటుందా ఉండదా వడ్డీ కాసులు వాడని ఆపద మొక్కలు వాడని ఇలాగా మీకు ఈ పేర్లన్నీ ఎక్కడి నుంచి వచ్చే భయం నుంచి రాలేదు కాబట్టి ద్వితీయా ద్వై భయం ఇది అద్వైత వేదాంత క్లాస్ యూజ్ నో దా ఇది పురాణం కాదు ఇది అద్వైత వేదాంతం నేను చెప్తున్నది సంకట భాష్యం అద్వైత వేదాంతం దట్ ఈస్ నాట్ ఐఎమ్ టీచర్ యూ ప్లీజ్ బీఎ బి ఎగ్జాస్టెడ్ అబౌట్ ఇట్ కాబట్టి దేవుడు నాకంటే భిన్నంగా ఉన్నాడని మీరు అనుకున్నంత కాలము ఆ దేవుడు మీకు ఒక భయా భయం యొక్క సోర్స్ అవుతాడు హీ సోర్స్ ఆఫ్ ఫియర్ ద్వితీయాద్వై భయం భవతి నీకు అభయం ఎప్పుడు సిద్ధిస్తుందంటే ఈశ్వరులకు జీవులకు ఉండేటువంటి భేద బుద్ధి తిరస్కరించినప్పుడు మాత్రమే మీకు అభయం సిద్ధిస్తుంది కాబట్టి అది భయం మీద డిస్ఈస్ ది ఐటింగ్ ద్వితీయాద్వై భయం భవతి ఐఎమ్ డన్ విత్ భయం సో అభయం పర్వాత సత్వసంశుద్ధి ఓం పూర్ణిమద పౌర్ణిమమిదం పూర్ణ పూర్ణిమముద్య